ద్దాం సొత్తం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ మీకు వందనాలి ప్రభా మీ నామం మెత్తుకొని ఆన్లైన్ ప్రార్థనలో కూడి ఉన్నాం ప్రభా రాన బిడ్డలను త్వరగా మీరు రప్పించండి దేవ వాక్యం చేత ప్రభా మీరు మాతో మాట్లాడండి ప్రభా మీతో మీ యొక్క సహాయం మీ యొక్క నీడా ప్రభా మాకు కావాలా రాచ మీరే మాకు దిక్కు వేసు ప్రభా మీకు వందనాలు తండ్రి హలలుయ సర్వోన్నత దేవ సత్య స్వరూపి ఆత్మస్వరూపి మీరు అక్కడ తి త్వరలో ఉంది ప్రభా అనేకులను మేము సిద్ధపరచాలా మేము సిద్ధపడి ఉండాలా ప్రభా ఈ యుద్ధ ఎన్నో గాయాలైతే ప్రభా కానీ అన్నింటినీ మాన్పి మీ శక్తి ఇచ్చి ప్రభా మీ యొక్క బలాన్ని ఇచ్చి విధానం బట్టి మీకు వందనాలు ప్రభా ప్రతి ఒక్కరిని బలపరిచి పరిశుద్ధ దేవా మీ నామ మహిమార్థమే ప్రభా ప్రతి ఒక్కరు నిలబడేలా ఉన్నా మీరే ప్రభావ ముందు నడిపించమని ఏసీ అమ్మమ్మ ప్రార్థన చేసినాం తండ్రి శాంతమ్మా సిస్టర్ ప్రైజు రాడమ్మా పాట పాడ సిస్టర్ నీతో సమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఎస్ అయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఎస్ అయ్యా నీలా పాకై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపి కై ప్రాణం పెట్టిన లోక బంగారము ధనలు ఒక చోటంచేనా నీతో సరితూగునా లోక బంగారము ధన ధాన్యతలు ఒక చోటునా నీతో సరితూగునా జీవనదులన్నీయు సర్వ సాంద్రములు ఒకటా నిన్ను తాక గలవా జీవనదులన్నీయు సర్వ సాంద్రమౌలు ఒక టైయ గీనా నిన్ను తాక గలవా నీలా జాలి గల ప్రేమ గల దేవుడే డివేగా మంచి దేవుడవు నీలా జాలి గల ప్రేమ గల దేవుడే డివేగా మంచి దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఎయ్యా నీలా పాణం పెట్టిన వారెవరు నీలా పాపి కై ప్రాణం పెట్టిన వారెవరు పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సో పరిశుద్ధుడెడి పలు వేదాలలో మత గ్రంథాలలో పాప మేసో కని పరిశుద్ధుడేడి పాప పరిహార్ధమౌ సి మరణముంది తిరిగి లేచి నటి దైవ నరుడెవరు పాప పరిహార్ధమై సిలవ మరణముంది తిరిగి లేచి నటి దైవనరుడెవ్వరు నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా విమోచకుడవు నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా విమోచ నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఎస్ అయ్యా నీలా పాకై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నేను వెతకాకున్నా నాకు దొరికి తివి నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి నేను వెతకాకున్నా నాకు దొరికి నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి నీకు గాయాలు తరచూ నన్నెంతో సహించి క్షమించితి నీకు గాయాలు తరచూ గేపీ తిని నన్నెంతో సహించి క్షమించి తివి లోక సౌఖ్యాలన్నీ ఒకచోట పోగేసినా నీవేగా చాలిన దేవుడవు లోక సౌఖ్యాలన్నీ ఒకచోట పోగేసినా నీవేగా చాలిన దేవుడవు నీతో సమ ఎవరు ప్రేమించే ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఏ సయ్యా నీలా పాపి కై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపి కై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఎస్ అయ్యా ప్రాణం పెట్టిన వారెవరు పాపి కై ప్రాణం పెట్టిన నడిపించండి వర్షధర వన్ సర్వోనతంగా మా దేవ మీకు సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుని ఉన్నాం ఎవరెండి చింత మనకి కాచి కాపాడు సురక్షితంగా చేసింది మీకు ఎంతో బదనాలు నాయన ఈ యొక్క సాయంత్రం సమయంలో ప్రభావ మీ సైకి వచ్చినాం మాతో మాట్లాడండి నైనా మా జీవితాలను సరిచేయండి ప్రభావ ముఖ్యంగా ప్రభావ మీకు తనిమల్ని మేము అంగీకారం ఉన్నామా లేదా తండ్రి ముఖ్యంగా అది మాకు బహు మా జీవితాలలో ఎంతో అవసరం ఏ రీతిగా తండ్రి మన మీతో సమాధాన పడి మీ వాక్యానికి ఏదైతే చూపించి మేము మీరు చెప్పిన పాలన చేస్తున్నామో లేదా అది పరిశీలించుకునే సమయం అటువంటి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు ఎంతో వందనాలు అయినా ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా మిమ్మల్ని మహిమపరుస్తున్నాం మిమ్మల్ని గనపరుస్తున్నాం మిమ్మల్ని మేము కొనియాడుతున్నాం ప్రభావ మీ యొక్క నామాన్ని ప్రసిద్ధి చేయడానికి కొరకు మేము తండ్రి ఎటువంటి పరిస్థితులు ఉన్నా గానీ ప్రభా వాటికి ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా మేము ఈ పని ముగించేంత వరకు ప్రభావ మేము నిద్రపోం అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ఆదిస్తున్నాం వీటన్నిటికంటే ప్రాముఖ్యమైంది మీకు పరుశుధాత్మ నడిపింపు పరుశుధాత్మ అభిషేకము లేకుండా మేము ఏమీ చేయలేం ప్రభావ ఎందుకంటే ఎంతో బలీనం వయస్థులం కానీ ఎప్పుడైతే వచ్చినప్పుడు మీరు శక్తిని ఉంది అన్నదో వరకు మీరు నాకు సాక్షులే ఉందిరన్నారు నిన్న అందుకని ప్రభావం మీకు పరుశుదాత్మ నడిపింపు మాకు అందరికీ అనుగ్రహించమని ఆర్థిస్తున్నాం మనం దేని విషయంలో భయపడకుండా దేని విషయంలో సిగ్గుపడకుండా మీ యొక్క నామాన్ని ప్రచురించే విధంగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్ర అనే ప్రభావి వారి జీవితంలో విశేషమైన అద్భుతకరం జరిగించండి స్వస్థతలు అనుగ్రహించండి కృపిక జీవించేలాగానే మీ యొక్క గంగాన్ని కృపర్ కృ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వార్థలు కాకుండా ప్రభావ వారు సంపూర్ణంగా మీకు సంతూర్ణి సమర్పించుకొని మీ నీతి సత్యని ప్రకటించే తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ డాకర్ వరకు మనం సిద్ధపరచుకోమని ఏ భారత మీరే ఆధిపత్యం వహించమని యేసు క్రీస్తు పరుష నామ్రాజ్ ఈ రోజు ఫిబ్రవరి పదహారు పదహారవ తారీఖు రెండు వేల సంవత్సరం మెరబిలోనియన్ గ్రిగోలియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రతిసారి ఎందుకు దీన్ని మనము అనేక రిపీటెడ్ గా లేక తరచుగా దాని గురించి మనం చెప్తున్నామంటే మనము ఖచ్చితంగా బహులోని కాలంలో ఉన్నాము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది పరి విశేషంగా మనము ధ్యానిస్తున్న పుస్తకం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము బహులోనికి సంబంధించిన విషయాలని అనేకమైన వాటిని కనీసము నాలుగు అధ్యయనాలు చూపించట్టు మనం చేస్తున్నాం గతంలో కాబట్టి మహాబహులోనికి సాదృశ్యంగా ఉంది మతపరంగానే క్రైస్తవుల జీవితం అది ఇంత భయంకరంగా తయారైంది అనేది మనం చూస్తున్నాం తన భర్తను విడిచి ఈ లోకాట్టు తిరిగి విగ్రహాల తట్టు తిరిగినట్టు మనం చూస్తున్నాం అందుకే అది అయోమయ స్థితిలో ఉంది దానికి దుస్థితి భయంకరమైన దుస్థితి ఇటన్ని సంబంధించిన విషయాలను మనం గతంలో గమనిస్తా ఉన్నాము వారం వరకు టాటన్ గంధము పంతొమ్మిదవ అధ్యాయాన్ని ముగించుకున్నాము ఈ రోజు ఇరవైవ అధ్యాయాన్ని మనం ఆరంభించబోతున్నాం వీటన్నిటిని అర్థం చేసుకోవాలంటే సాధారణంగా ప్రకటన గ్రంథాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటామంటే ఇవి చిహ్న పరంగానే చెప్పబడ్డాయి స్టెప్ బై స్టెప్ గా కొలిసాలు కనిపించేవీ కానీ సాధ్యమైన కాడికి వాటిని స్టెప్ బై స్టెప్ విధానంగానే అంటే ఒకదాని వినబడి ఒకటి అమర్చబడినట్లు మనం చూస్తూ ఉంటాం కొలిసాలు ఈరోజు నేను క్లుప్తంగా ప్రకణ గ్రంథము మొదటి అధ్యాయం నుంచి ఇరవై అధ్యాయం వరకు క్లుప్తంగా ప్రతి అధ్యాయం దేనికి సంబంధించింది అనేది లిస్టింగ్ చేస్తా ఉంటాను దాని తర్వాత మనం తిరిగి ఇరవయవ అధ్యాయంతో వచ్చేస్తాం ఎందుకంటే ఇరవయవ అధ్యాయంలో ఆయన పరిపాలన మన ప్రభు యొక్క పరిపాలనకు సంబంధించిన బోధ దాన్ని మినేనియం లేక వెయ్యేండ్ల పరిపాలన అంటాం దీనికి సంబంధించిన చాలా బోధలు ప్రపంచం అక్కడ ఎన్నెన్నో కామెంట్రీస్ అయినా దాని నుంచి రాసిండ్రు కొంతకాలం కిందట వారికి ఎంత వరకు బయలుపరచబడిందో అంతవరకే రాయగలిగారు మన కాలానికి ఎంతవరకు బయలుపరచబడిందో మనం దాన్ని చూడడానికి ప్రయత్నిస్తున్నాం కానీ ఆ వీటన్నిటిని సంపూర్ణంగా అర్థం చేసుకునేది మన తపన నాకు మరి ముఖ్యంగా ఎందుకంటే మనము చివరి తరము అని ఎన్ని అనేక పదయాలు మనం జ్ఞాపకం చేయబడుతున్నాం లాస్ట్ జనరేషన్ అనమాట బైబుల్ వాక్యం ప్రకారం మీరు లాస్ట్ జనరేషన్ అంటే ఇంకా దీని తర్వాత జనరేషన్ లేదు అన్నట్టు దీని తర్వాత తరం కాబట్టి వీటిని బహు జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకోవాలా కానీ వీటి వీటి జోలికి పోనీయకుండా దుష్టుడు అనేక పర్యాలు మనల్ని పరిపరి విధాలుగా మనల్ని నడిపిస్తా ఉంటాడు మన మనసులని అందుకని మనం మన పదవి మీద కేంద్రీకరించుకొని ఆ ముందుకు వీటిని అడుగుతా ఈ లోకస్తుల సాధన మనం చూస్తా కదా ఈ లోకంలో చదువులు బాగా చదివి ఉన్నత పదవులు సంపాదించుకొని ఆరంభానికి జీవించి నాశపడతా ఉంటాయి అప్పులేనే లేదు కానీ ఈ లోకంలో పంపించిన దేవుడు ఎందుకంటే ఈ లోకంలో మనం వెలుగులాగా ఉండాలా కాబట్టి కానీ ఎక్కడ వెలుగులాగా ఉండాలా సంతలోకం గుమరణ రాజ మార్గంలో గుమరణ లేదా పోయి అనేకులని పెళ్లి బిందుకు ఆహ్వానించమనడా కాబట్టి ఏ శ్రో రెండవ ఆయననే పెళ్లి కుమారుడు అని అనేకులకు పరిచయం చేయాలా అన్న ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉండాలా నీకు ఏ ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో ఆయన కొరకు నువ్వు సాక్షిగా ఉండగలవా ధైర్యంగా బాహాటంగా చెప్పగలవా ఒక విధానాలు ఉంటాయి దానికి కొందరు అంటే కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తా ఉంటది కొందరికి దూరం అవలసి వస్తా కానీ టెంపరీ ఇవన్నీ శాశ్వతంగా మనం పొందుకోవాలంటే అంటే ఈ లోకంలో పోగొట్టుకున్న ఏ మందు పరమందు నూర రెట్లు పొందుకుంటాం వాక్యం కాబట్టి ఈ లోకంలో ఆధిక్యతలను మనం పోగొట్టుకున్నా వర లోకంలో వాటన్నిటినీ అధికంగా పొందుకుంటాం కాబట్టి మనం సిగపడకుండా ధైర్యపడ ధైర్యంగా వీటన్నిటిని అన్నిటి ప్రకటించాల అన్నిట్లకు చూపించాల తర్వాత నువ్వు సంపూర్ణంగా ఎదుగుతున్నావా ఉదాహరణకి ఈ మనము స్కూల్ పిల్లల గురించి మాట్లాడేటప్పుడు వాడు ప్రతి సంవత్సరం ఒక క్లాస్ లో ఎట్లా అభివృద్ధి పొందుతున్నాడు ప్రోగ్రెస్ అంటాం కదా ప్రోగ్రెస్ కార్డ్ అంటాం అది ప్రతి నెల టీచర్ ఆ కార్డు ఇస్తే ఆ కార్డు తీసుకొచ్చి ఇంట్లో చూపించాల తల్లిదండ్రులకి తల్లిదండ్రులను చూసి బా బాబు కానీ పాప కాని వాళ్ళ తల్లి వాళ్ళు ఎక్కడ సదువు సరి ఉన్నారా లేదా అని పరిశీలించాను దాని తర్వాత వాడిని ఎట్లా తగ్గదు చేపియాల అట్లా ప్లాన్స్ కొనుక అయితే ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు పిల్లల చదువులు ఎట్లున్నాయి వాడు అభివృద్ధి ఒప్పొందుతున్నా లేదా అని చూపించేది రిపోర్ట్ కదా అట్లనే ఆత్మీయ స్థితిలో కూడా అంతే మనం అందరం మనల్ని మనం పరిశీలించుకోవాలంటే నీకు ఒక విధానం అవసరం ఆత్మీయ స్థితిలో నువ్వు ఎక్కడ ఉన్నావో అనేది నువ్వు వెతుక్కోవాల అంచనంచమన్నాడు ప్రభు మన ఏ ఏ అంచ అంటే ఏ స్టెప్ లో ఉన్నావు నువ్వు ఏ దశలో ఉన్నావు ఏ లెవెల్లో అవి పరిశీలించుకోకపోతే ఎక్కడున్న గొంగలి ఎక్కడ వేసినా ఉంటారు జీవితం మొదటి స్టెప్ మీద లైఫ్ అంతా మొదటి స్టెప్ లైక్పోతారు చాలా మంది నేను చూపించిన గతంలో ఏంటి అది బయట అనేక ఉంటారు కొంతమంది లోపలికి ఆహ్వానింపబడుతున్నారు అక్కడ వారి జీవితాలు సమర్పించుకుంటున్నారు అక్కడ వారు బలి పశువు లాగా జీవితము అనుభవం ఉండగలుగుతున్నారు శుద్ధీకరణ బలి అర్పణ దాని తర్వాత నాజీలు చేపడ్డ జీవితము పరిశుభ్ర స్థలం అడుగుపెట్టిన జీవితము దాని తర్వాత అంటే సమతపు రొట్టెలు అంటే ఆయన శరము రక్తము పాల్గొందడము దీపస్తంభముగా నిలబడడం ఆయన కొరకు ఆయన కొరకు ప్రతిరోజు ధూపము వేయడము అంటే ఆయనని శుద్ధించాల ప్రతిరోజు ఉదయం లేచినే దాని తర్వాత మన జీవితాంతము ఆయన మహిమల నుంచి అంటే అతి పరిశుద్ధ స్థానంలో పరిగెట్టాలి ఇవన్నీ ఆత్మీయ స్థితులు అన్నట్టు అయితే ఎవరు నిన్ను ప్రశ్నించారు దేవుడు నిన్ను ప్రశ్నించారు ఈ రోజు కానీ ఆయన సరిది ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు కానీ క్రీస్తు చివరి వరకు ఉన్నప్పుడు నీకు ఏ శిక్ష విద్యలే నీకు ఏం ఏం ప్రశ్న చేసిండో ఏం అవసరం లేదు నువ్వు వీటన్నిటి కొడుకు జాగ్రత్తగా పరిశీలించి వాటి ప్రకారంగా జీవించలేవు కాబట్టి పట్టణ గ్రంథము బహు ప్రాముఖ్యమైన పుస్తకము ఎందుకు అంటే అన్నిటికంటే ఈ పుస్తకంలో ధన్యత ఎక్కువ ఉన్నది దీని చదివి ధ్యానించేవారు ధన్యులు అనని వాక్యం ఎందుకు అంతలోనే భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయో అన్ని భద్రపరచబడ్డాయి ఎవరి దగ్గరకు లేదు ఇల్ లోకసం లేదు అరోడ్ మీద రామచిలికను పెట్టుకుని కూర్చుంటే మనం జరుగుతున్న అవసరం లేదు నీకు చేయి జాపి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు నీ వార రాశి ఫలాలు వీటన్నిటి చేసి తెలుసుకునే అవసరమే లేదు ఎందుకు అంటారా అవన్నీ అబద్ధాలు ఒకటిగా సత్యం నేను ఎన్నిసార్లు రుజువు పరిచిన వాటికి వార ఫలాలు చేసే ప్రకారంగా ఆ రోజు ఇది డిస్పురు ఇది నెరవేరలే చోడు వారానికి ఏం జరుగుతుంది అటు రాసి పెట్ట ప్రతి ఆధారం ఇస్తారు ఈ వారము నీ భవిష్యత్ దక్షిణ చూసుకోవాలి కలర్ చెట్లు బట్టలు వేసుకోవాలా ఇట్లాంటివన్నీ సలహాలు ఇస్తాంట అన్ని పనికి మాలినాయి అన్నట్టు ఏమిటి కూడా పనికి రావాలి కానీ మనుషులు చదువుతారు అవి నెరవేర్యాలు తెలియదు మనం వచ్చే వారం తిరిగి చదువుతామంట పరిస్థితి దేవుడికి కూడా తటస్థిస్తుంది కదా ఒక అందరి చేతుని చూసి ఆఫీస్లో అనుకుంటాం మా ఆఫీస్లో లేదు సమయం అందరి చేయి చూసి చెప్తాడు చాలా కరెక్ట్ గా చెప్తా ఉన్నాడు దగ్గర దగ్గర గడిచి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు ఎంత కరెక్ట్గా ఎట్లా వస్తుంది అని నాకు తెలుసు ఆ రాళ్ళు వేస్తే ఒక రాయిదంటారు కదా అట్లా అయితే నేను నవ్వు పుట్టిన చూద్దాం నా చేయి విషయం చెప్తారని నా చేయి జాతి నా చేయి జాపితే అది చేయి చూసి ఇట్లా ఇసులేషన్ చేయ విశ్లేషన్ విసి నీ చేయి చూసి చెప్పడం చాలా కష్టం అన్నాడు అలాగే ఎందుకు అట్లెట్లే అట్లాంటా ఇంతమంది చేతులు చూసి నా ఒక్కని చేయి చూస్తే కష్టమే చెప్పినట్టే నీ చేయి మీద ఎక్కువ ఎక్కువ గీతలు ఉన్నాయన్నాడు అట్లుంటాయా ఎక్కువ గీతలు పైగా ఇవన్నీ వంకర్ వింత రకంగా ఉన్నాయి గీతలు అన్నాడు కొంచెం నా కూడా అనుమానం నా చెయ్యి నిజంగా నా మనసు చెయ్యి అట్లా నేను ప్రార్థన చేసుకుంటాను వీడంతా వీడి తలంపులన్నీ కారణమరావాలి ఈరోజు వీడు బయటపడదా అందరికి తెలియాలి చెప్పలేకపోయినా హిప్నోటిస్ నిలబడ్డప్పుడు నేను ఇవాళ వాళ్ళ ఆత్మలతో మాట్లాడుతూ వీడికి నా గురించి ఏం తెలడానికి కనికట్టు చేసే దగ్గర లేబడ్డప్పుడు నువ్వు ఆత్మలతో మాట్లాడదా మోసంలో ఉండవు దుష్ట ఆత్మల సాయంత్రంలో ఉండవు నీకు కూడా ఈరోజు సంభవించవు ఏసారి ఇవి మనము ఆచరించాలన్నట్టు మనకు సేవ చెబుతుంది అవి నెరవేరినప్పుడు నా విశ్వాసము అన్నిటికంటే నిజమైన విశ్వాసము సంపూర్ణమైన విశ్వాసం ఈ మ్యూడిషన్ నన్ను సిగ్గుపరచదు అని నువ్వు ధైర్యంగా సాక్షి ఇవ్వగలవాను కాబట్టి క్లుప్తగా అధ్యాయం నుంచి ఇరవై అధ్యాయం వరకు నేను చెప్పేసి దాని తర్వాత అధ్యాయాన్ని మనం దీర్ఘంగా చూస్తాము ఒక రెండు వారాల్లో రెండు మూడు వారాలలో నేను అనుకుంటే బహుశా మార్చిలో మొత్తం అయిపోతుంది పట్టణ జరగా మార్చిలో ఏప్రిల్లో కొత్త పుస్తకాలు లేక కొత్త టాపిక్స్ తీసుకోవాల్సి మనం రాబన నేను కూడా అడుగుతున్నప్పుడు ఎన్నో సమాచారాలు నడిచింది ఇది ఆల్రెడీ ప్లస్ డేస్ నడిచింది అవర్స్ డేస్ అవర్స్ నడిచింది అడిగి చెప్తారు హండ్రెడ్ ప్లస్ డేస్ కూడా ఉండొచ్చు కేవలము మొదటి అధ్యాయం నుంచి ఇరవై అధ్యాయానికి నూట ఎనభై చిల్లర వరకు అయినాయి రికార్డింగ్స్ కానీ బోరల తీర్పే అదే కొన్ని గంటలు ఇరవై గంటల ముప్పై గంటలు దాకా యాక్కువ కానీ బోరల తీర్పు సెపరేట్ గా రికార్డింగ్ అయినది వైఎంసిఏ గ్రౌండ్స్ లో వైఎంసిఏ హాల్స్ లో అట్లా అనుకుంటే రెండు అవర్స్ రికార్డింగ్స్ ఎప్పుడు అయిపోయింది ప్రకారం ఉంటుంది కదా మన గ్రూప్లో వాటన్నిటిని ఏదో ఒక రోజు నేను స్కూల్కి వెళ్లే పిల్లవాడి దాకా అన్నిటినీ నేర్చుకోవాలా అన్న ఆశ మనందరికీ ఉండాలి ఎందుకంటే మనిషి మధ్య మరపు జీవి అన్ని మర్చిపోతాడు వాడి మైండ్లో ఏది కూడా ఉండవాలంటే దుఃఖమైన మర్చిపోతాడు సంతోషమైన మర్చిపోకుండా అందుకే మనం మర్చిపోకుండా ఉండాలంటే వీటన్నిటిని నెమరు వేయమన్నాడు ధ్యానించమన్నాడు దవరాత్రులు అటు వాడు ధన్యుడు వాడి ఆకు వాడక తన చెట్ చెట్టు వల్లే తన కాలముందు ఉండడం ఆ చెట్టు పచ్చగా ఉండి తన జీవితాంతం ఫలమిస్తుందంట అట్లా నువ్వు ప్రకృతి సహజంగా ఆత్మీయ పరంగా ప్రతి విషయంలో మీరు ఫలించే వారి లాగా దేవుని యొక్క చిద్దామని చూపిస్తున్నట్ట మనం వాక్యం కాబట్టి ఇప్పుడు మొదటి అధ్యాయం ప్రకటనగా ఉన్నాము మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే మన ప్రభువు యొక్క దర్శనం ఆయన మహిమతో ఆ దర్శనంలో యోహాను భక్తుడికి కనిపించడం మనం చూస్తూ ఉంటాం తర్వాత ఆయనకు సమస్తమైన అధికారం ఉంది అని ఆ ధ్యానం మనకి జ్ఞాపం అంతే మీరు మొదటి దీన్ని యేసు ప్రభుకి సమస్త సృష్టి మీద అధికారం ఉంది మరి విశేషంగా సంగమం మీద అతనికి అధికారం ఉంది అక్కడ మనం చూస్తాము ఏడు సంఘాలు ఏడు దీపములు ఏడు నక్షత్రాలు అన్ని ఒకటే ఏడు నక్షత్రాలనైనా ఏడు సంఘాలే ఏడు దీపములైనా ఏడు సంఘాలే కాబట్టి మొదటి అధ్యాయం అంతా మహిమతో ఆయన ప్రత్యక్షం కావడం సమస్త సృష్టి మీద సంఘాల మీద అతనికి అధికారం ఉంది ఆ చాక్ అధ్యాయం పరిచయం అలాగే ప్రకటన కదా రెండవది మూడవ ధ్యానం చాలా దీర్ఘంగా మనం చూసినాము కొన్ని వారాలు చూసినాం దాన్ని అయితే రెండవ అధ్యయనం వల్ల అదేంటంటే మన ప్రభు యొక్క ఏమంటాం అట్టి ఉత్తరాలు లెటర్స్ అంటాము ఇంగ్లీష్ లో ఏడు సంఘాలకి ఆయన రాసిన పత్రికలు అన్నట్టు వాటిని హెచ్చరిస్తూ ఖండిస్తూ జాగ్రత్త సుమయాన్ని చెట్టు తర్వాత ఈ వాక్యాల ప్రకారంగా జీవిస్తే మీ జీవితాలు మార్చుకుంటే మీకు కలుగు వార్ధన లేని అని జ్ఞాపం చేయడమే రెండు మూడు అధ్యాయం మొదటి అధ్యాయంలో మన ప్రభు దర్శనంలో ఆయన కనిపించినప్పుడు ఆయన ఏ రీతిగా తన మెడలో బంగారు హారం వేసుకోవడానికి నేను తర్వాత ఆయన నడుముకు బంగారు దట్టి ధరిచినట్టు కూడా మనం చూపించినా అంటే మన ప్రభు ఒక్కొక్క దశగా ఒక్కొక్క స్టైల్ గా కనిపిస్తుంటాడు మనం నేను చూపించిన గతంలో కూడా ఆయన దాని గంధం వచ్చేటప్పటికీ ఆ రాయిలాగుంటాడు ఆయన ఊహించుకోండి మీరు ఒకవేళ వాళ్ళ రాతిని చెక్కితే శిల్పం ఎట్లుంటుంది కదులుతున్న శిల్పం అట్లా ఎర్ర ఆ ట్రాన్స్పరెంట్ రాయి అంటారు దాన్ని అంటే ఒక అర్థం లాగా ఉండే రాయి అది ఎర్రని రాయి దగదగా మెరుస్తున్న రాయి లాగగా అనిపిస్తుంది శరీరం సరే కదా అంటే పర్లోకంలో జీవులు ఎట్లా ఉంటారు ఇవన్నీ సూచనలు అన్నట్టు భూమి మీద మాంసము శరీరం ఉన్న వాళ్ళు ఉంటారు అన్ని జీవులు కనిపిస్తాం మనం మాంసంతో ఉన్న జీవులే కదా భూమి మీద కనిపించింది కానీ రాజ్యాలు ఉంటాయి నేను చూసింది ఆత్మీయ సామ్రాజ్యాలు అవి ఒకటిగా రెండు ఆకాశంలో మహాకాశంలు ధాన్యంలో ఆకాశంలు అవి అన్నీనే చూసుకోండి కానీ ఒక్కొక్క ఆకాశంలో కొన్ని దేశాలు ఉంటాయి ఇప్పుడు మన భూమి మీద నూట తొంభై అట్లనే పరలోకాలలో కూడా రకరకాల ప్రాంతాలు ఉంటాయి అన్నట్టు అడిగితే ఎవరు చెప్పడం మనం వినము కానీ ఎగురు దష్టపత్రికల పాగులు జ్ఞాపం చేస్తాడు దేవుడు అనేకమైన ప్రపంచంలోని నిర్మించాడు అని అనేక లోకాలు అంటే అనేక లోకాలని దేవుడు నిర్మించిండంట నిర్మించి మనిషికి వాటన్నిటి మీద అధికారం ఇచ్చేడు ఈ ఆశ్చర్యం అంటే ఈ భూమిని సృష్టించినా గాని సమస్త లోకాల మీద నీకు అధికారం ఇచ్చిందంట అంటే ఎందుకు అంతగా మనిషిని ప్రేమించిన నాకు ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంటుంది అంతగా ప్రేమించి ఆయన ప్రాణాన్ని ప్రేదనంగా పెట్టి విమోచించి ఆయన ప్రేమ కుమార్తెలుగా నేను తేగలనుకుంటే నువ్వు ఎంత చెడిపోతున్నావు అని రెండవ అధ్యయనం మూడవ అధ్యాయమంటే హెచ్చరికల్లాగా రాయబడ్డాయి ఆయన పత్రికల్లో అట్లనే నాలుగవ అధ్యాయం కలిసేటప్పటికి ఆయన సింహాసనం మీద కూర్చొని వెళ్ళడం చూపిస్తా అంటాడు అక్కడ తర్వాత తండ్రి మొట్టమొదటిసారి అక్కడ ఆయనకి కనిపిస్తాడు మీద తర్వాత ఆయన చేతిలో ఒక చిగిత్యం అంటే పుస్తకం ఉంది అని ఆ పుస్తకము ముద్రించబడ్డ పుస్తకం దీని ముద్రలు ఎవరు విప్పగలరు అన్న ప్రశ్నని మనం పిలుస్తా ఉంటాం మనం అయితే యోగాను ఏడుస్తా ఉన్నాయి ఎవరు లేరే అంటే అట్లా గోత వచ్చి చెప్తుంది నువ్వు ఈ ఈ పుస్తకపు ముద్రే యోగ్యత కలిగిన ఒక్కడే గావిధి గోదల నుంచి వచ్చినవాడు వచ్చినారు వర పిల్లలు ఏసీ ప్రభు మాట్లాడుతుంది ఆయన ఒక్కడే యోగ్యుడు వీటిని నీ పడానికి కాబట్టి ఈ ముద్రలు విప్పబడ్డాయి అనేది నేను ఎన్నో సార్లు విటించుపించిన కానీ చాలా మంది ఈరోజు ఒప్పుకోదండి వాళ్ళు ఏమంటే భవిష్యత్తులో అయిపోతున్నాడు గ్రంథం ఉన్న ఇంకా ఏం జరగలేదని కొంటామంది అంట కానీ రెండు వేల నుంచి జరుగుతుందని చూపించిన ప్రకణ గ్రంథము మొదట ధ్యానం ముందుకుని ఈరోజు వరకు అంటే దాన్ని చూసిన వాడు ఎవడు వ్యూహన్ కాబట్టి సరే ఎక్కడ నేను తప్పు చేసినట్టు నా బాప్తి నుంచి వ్యూహా అని చెప్పింటే కానీ వ్యూహాను భక్తుడు వీటన్నిటిని చూస్తున్నాడు ఆయన కాలంలో కానీ ఆయనకు వెళ్ళదు ఇవన్నీ ఎట్లుంటాయి వీటి అర్థం చేసుకో తెలియదు ఆయన పద్మాసు దీపంలో ఉన్నప్పుడు కళ్ళు పోగొట్టుకున్న గుడ్డివాడు ఆ గుడ్డివాడికి ఎంతగా ఆశ్చర్యకరమైన విషయాలన్నీ దేవుడు ఎట్లా ప్రేమపరచేయండు ఎట్లా చూపించండు ఎట్లా చూస్తుండే ఆత్మలో చూస్తున్నాడు ఆత్మీయ నేత్ర ఇంపబడ్డప్పుడు నీకు సమస్తము తేట కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి నువ్వు వీధులకు పోతే ఎవరు మనిషి ఎవరు ఎటువంటి వారు ఏవి పురాత్మలు ఏవరు దేవుడు నీకు అట్లా ఆశ్చర్యం కనిపిస్తుంది ఫారెన్ కంట్రీలో ఉన్నట్టుంటీ ఇప్పటికైతే నీకు మనుషులు పశువులే కనిపిస్తున్నాయి కానీ ఒక్కసారి నీ ఆత్మీయ నేత్రాలు తెలుసుకుంటే ఎహాజీకి చెప్పించిన అది జస్ట్ కళ్ళిట్లు అనగానే దేవృతలందరూ కట్గా పట్టుకొని వెళ్ళబడలేదు నితానికి అంటే ఎలిస వాటన్నిటి చూస్తున్నాడు ఎప్పటి నుంచో ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి తన గురువు వెళ్ళిపోయాక ఎలిస వాటిని సాధన చేసింది ఎట్లా చూడాల ఆత్మీయ నియంత్రణ ఎట్లా నింపుకోవాలా ప్రార్థన చేయాలి మనం కూడా ప్రవ్వ నా ఆత్మీయ నియంత్రణ నిప్పండి ఇటన్నిటి చూసి నేను నేర్చుకోవాలా ప్రవ్వ అన్న ప్రార్థన చేసినప్పుడు నీ ఆసక్తి దగ్గర లేవు వాడు అన్నిటి నీకు ఎంతో సడు నువ్వు కళ్ళు కూసుకుంటే దర్శనమిడగలవు కండ్లు పేస్తే ఆ అవన్నీ నీకు అప్పటికే బయలుపరచబడ్డట్టు కాబట్టి ఐదవ అధ్యయనం చేసేప్పటికీ గొరపిల్లయ మన ప్రభు గొరపిల్లయి ఉండి యోగ్యుడు అతను ఆ యొక్క తీసుకొని వాటిని మొదలు ఇప్పుడు మనం చూస్తూ తర్వాత ఆరవ అధ్యాయం నుంచి బహు ప్రాముఖ్యమైన పుస్తకంలో మనం చూస్తూ ఉంటాం బైబిల్లో ఆ పల్లగ్రంథంలో ఏంటంటే ఆరవ అధ్యాయంలో అతను ఆ పుస్తకం తీసుకున్నాక వాటికి ఆరు ముద్రలు విప్పినట్లు మనం చూస్తూ ఉంటాం అక్కడ ఆరు ముద్రలు తెచ్చే తర్వాత ప్రతి ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది అనేదిదే అందులో చెప్పబడ్డ తీర్పులు రాబడ్డ తీర్పులు అన్నట్టు కాబట్టి ఆరవ అధ్యాన్ని మీరు ఒకసారి చదవండి మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది రెండవ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది నాలుగు ఐదు ఈ ఆరు ముద్రలు విప్పినప్పుడు ఏం జరుగుతుంది దాని ఏడవ ముద్ర వాటి అన్ని మనకి అట్లా ఈ ఆరు ముద్రలు ఒకదాని వెంబడి ఒకటి ఒకదాని ఒకటి విప్పినప్పుడు ఎటువంటి తీర్పులు దేవుడు గు మీద ప్రకటిస్తాడు వాటిని అమలుపరుస్తాడు అనేది హెచ్చరికలాగా చెప్పబడింది సీల్ చేసినప్పుడు చదువుతాం పుస్తకం ఓపెన్ చేసి చదువుతాం కదా అట్లా అలానే బహు ప్రాముఖ్యమైంది ఎందుకంటే ఏడవ అధ్యాయంలో లక్ష మందికి సంబంధించిన హోదా మొట్టమొదటిసారి రావడం లేదు ఆశ్చర్యంగా ఏంటంటే దేవుడు ముద్రించుకుంటాడు చిన్న గుంపే కదా లక్ష నలభై నాలుగు వేల మంది ప్రపంచాత్మకంగా కానీ అది నిజంగా ప్రకృతిపరమైన నంబరు కాదు లక్ష నలభై మంది ఆత్మీయమైన గుంపు కాబట్టి ఏడవ అధ్యాయంలో రెండు గుంపులు మనకు కనిపిస్తాయంటే మొదటిది లక్ష మంది రెండవది గొప్ప జన సమూహం ఎక్కడ కనిపిస్తారంటే పరలోకంలో చాలా మందికి తెలియదు ఏంటంటే పర్లోము ఎక్కడ పైన కళ్ళలో ఉందనుకుంటారు కానీ పర్లోకము మధ్యలో ఉందంటాడు మాత్రము అదే రీతిగా పరలోకము మీ హృదయంలో ఉందంటాడు అసే కదా కాబట్టి ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే ప్రతిసారి చాలా మంది లోకంలో జరుగుతున్నాయంట ఏమైనా బయట జరగాలంటే ముందు హృదయంలో జరగాల ఇవన్నీ మీ హృదయం నుంచి బయటకు వస్తున్నాయి కాబట్టి ఏడవ అధ్యాయంలో లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన బోధ మరియు గొప్ప జన సమూహము పరలోకంలోకి రావడం అనే బోధనని మనం చూస్తూ ఉంటాం తర్వాత ఈ లక్ష నలభై మంది ఎవరు అంటే ఇస్రాయేల్ యొక్క పన్నెండు గోత్రిక్కుల సంతానం అని వాక్యం కానీ నేను చూపించిన ఆ రిపో ఇది ప్రకృతి సహజమై ఇస్రామ్ దేశంలో పుట్టిన పన్నెండు గోత్రికులు కారు అని రుజుపరచేను అది బహు విశేషమైన రికార్డింగ్ ఎందుకంటే ప్రతి గోత్రానికి సంబంధించిన ఆత్మీయ సత్యం ఏందని చూపించిన అక్కడ ఆస్ట్రేలియా కిందంటే అక్కడ గోత్రం కనిపించదు తర్వాత దాను గోత్రం కనిపించదు వాటికి సంబంధించిన గోత్రను చూపించినారు ఎందుకు కనిపించవు అనేది దాని దానికోతున్నందుకు మా ఏమైందంటే దాను అంటే సార్ మార్గంలో సర్పం వంటి వాడు అని దానికి అర్థం దాను అంటే దానికి సంబంధించిన విషయాలని మనము అది ఇంకా ఉంటాం బహు తర్వాత అభిప్రాయం ఎందుకు పోగొట్టుకున్నాడు అవకాశం కానీ మనిషికి అవకాశం వచ్చినట్లు మనం చూస్తాం అక్కడ ఉంటాడు కానీ అభిప్రాయం ఉండడు ఆశ్చర్యం కదా ఈ పన్నెండు గోత్రిపులు ఆత్మీయ గోత్రిపులు అనేది నుండి పరిచిన ఆ రికార్డింగ్స్ లో అందులో నువ్వు నేను కూడా ఉంటావు మా గోతంలో ఏదో ఒక దారి ఉంటాం సరే దావిటి ఉంటావా అది మీ ఇష్టం ఇంకే గోతంలో అనేది అది మీ ఇష్టం ఎట్లా తెలుస్తుంది నువ్వు ఏ గౌతంలో అంటే నీ ఆత్మీయ పరిచర్యలో నీ సేవ పరిచయలో నువ్వు ఆ గోత్రిక తగినట్లు ఎట్లున్నావో అక్కడిని గెలుస్తానట్టు నువ్వు ఏవి గోత్రికవా లేక ఈ గోత్రికడవా ఆ గోత్రిపులకు సంబంధించిన విషయాలు అర్థమైతేనే కానీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఏ కోతానికి సంబంధించిన వాడవో అవి ఎప్పుడు గ్రహించలేవు అన్నట్టు ఎందుకంటే ఇవన్నీ నిన్ను నువ్వు పరిశీలించుకోవడం గాయపడ్డ వాక్యాలు ఇవన్నీ కాబట్టి ఆరవ అధ్యాయంలో ఆరు ముద్రలకు సంబంధించింది దేవుని తీరుతూ ఎట్లా ఉండబోతుందని హెచ్చరికలాగా చెప్పబడింది అదే రీతిగా ఏడవ అధ్యయపటికి లక్షల అద్భుతాలు నాలుగైన వాళ్ళని ముద్రించుకోవడం మనం చూస్తూ దేవుడు తన దూతని పంపించి వీళ్ళని అందరినీ ముద్రించుకుంటాడు అయితే వాడికి సంబంధించిన విషయాన్ని నేను ఈ ముద్ర దేనికి సంబంధించింది నిజంగా ముద్ర నాది లేక అది కూడా అగ్ని ఆత్మీయమైనదా అగ్నితో ముద్రించుకోవడమా తర్వాత ఎవరు వీళ్ళు ఎట్లా గుర్తించాల వీళ్ళని వీరి నోటాయ్యే అబద్ధము లేదు వీరు అనింద్యులు అని చెప్పబడినట్టు మనం చూస్తాం ఆధ్యాయంలో వీరి నోట ఏ అబద్ధం లేదు వీరు అనింద్యులు తర్వాత మీరు స్త్రీ సాంగత్యంలో లేనివాడు కానీ ఇంగ్లీష్ బబుల్ చదవాలంటే తెలుస్తుంది అట్లా లేదు వాళ్ళు ఆ వారు ఇంగ్లీష్ బబుల్లో జూవిష్ మేల్ వర్జిన్స్ అంది జ్యూష్ మెయిల్ వర్చిన్స్ అంటే యువత గోత్రంలో పురుష కన్యకలు లాగా అంటే చెప్తేటది పురుష కన్యకలు అంటే పారాడాక్స్ అంటారు కానీ ఇంగ్లీష్ పదాలలో పురుష కన్యకలు అంటే వీళ్ళు మగవాళ్ళు ఎక్కడ కన్యకలు అట్లాంటే చెప్పంగా అంటే స్త్రీ పురుషున్న భేదం లేనలేదన్న విషయం సంఘం కండితే పోటీ నిజమైన సంఘం ఎవరంటే లక్ష నలభై నాలుగు వేల మంది తప్ప నిజమైన సంఘంలో ఎవరు కనిపించి సర్పంలో కేలు గొప్ప చిన్న సంగం కూడా అందులో ఉండలేదు బయట ఉంటుంది ఎప్పుడు బయట ఉంటుంది కానీ లక్ష నలభై నాలుగు వేల తప్ప ఎవరు స్థలంలో అడుగు పెట్టారు ఎందుకు అంటే అతి పరిశుధ స్థలంలో దేవునిక కలుసుకోవాల నేదుట ఏ నిందా ఉన్నా నిన్నీ కలుసుకోలేదు తర్వాత నీ నోట్లో అబద్ధం ఉంటే కూడా నీ వాక్య పరిచర్యలు ఉన్నా అబద్ధ బోధలు అబద్ధ దర్శనాలు అబద్ధ ప్రవచనాలు చెప్పేవాడవైతే నువ్వు ఆయన యోచ నిలబడలేవు అన్నట్టు కాబట్టి పురుష కన్య కలు స్త్రీ సాంగత్యంలో లేని వారు అని అంటే మనకు తెలుసు స్త్రీ అంటే లోపంతమైన జీవితము మతపరమైన జీవితము ఆచారప్రదమైన జీవితము అటువంటి సాంగత్యము లేకుండా బయటకు వచ్చిన వాళ్ళన్నట్టు వీళ్ళంతేరు తర్వాత అదే అధ్యయనం మనం చూసిన అధ్యాయంలో పొరపీల ఎక్కడికి వీరు అక్కడికి వెళ్ళేది తర్వాత వీరు ఎక్కడ ఉన్నారంటే పొరల పిల్లలతో పాటు స్త్రీను పర్వతం మీద వీళ్ళు ఉన్నారా ఉంది కాబట్టి ఒకటి పరిచిన నా పరిశుద్ధ పర్వతము ఎక్కదగిన వాడు ఎవడు ఏందా పరిశుద్ధ పర్వతం అంటే సిఎం పర్వతం సియోని పర్వతము దీనికి ఎక్కదగినవాడు ఎవరు భూషన్ అసెంబ్లీ టు ద హోలీ హీల్ ఆఫ్ ద లాడ్ అనే ఒకటి కాబట్టి మనం అందరము పరిశుద్ధమైన ఆ సియోని పర్వతం ఎక్కాల ఎవరెక్కగలరంటే రెండే గుడగడలు కలిగిన వారు ఒకటి పవిత్రమైన హస్తాలు పరిశుద్ధమైన హృదయం కలిగిన వారే అదంతా వాట్లేం తీసినప్పుడు లాస్ట్ రికార్డింగ్స్ లో ఎవరు సీఎం పర్వతం మీద ఎక్కగలరంటే పరిశుద్ధమైన హస్తాలు పరిశుద్ధమైన హృదయము పవిత్రమైన హస్తాలు కలిగిన వారే అంటే హస్తాలు ఎట్లా పవిత్రమైతే మీ మీ యొక్క పనిని బట్టి కష్టం అంటే పనిచేయడానికి ఇచ్చింది కష్టాలు కాబట్టి నువ్వు ఎటువంటి పని చేసినా అనే కొడుకనే తర్వాత నీ హృదయం వారికి పవిత్రమైన అంటే అందులో ఏము మూడవదిగా వేరు అరంగ అది నిలబడాలి అన్న వాయిస్ అవకాశమే ఇవ్వాలన్నట్టు ఒక్క నిషయం కదా ఇప్పుడు పర్లేదు అదే వచ్చేస్తాను పర్లేదు కాబట్టి ఏడవ దేము బహు ప్రాముఖ్యం ఉంది బైబుల్ ప్రకడం కారణం దాని తర్వాత పద్నాలుగో అధ్యాయంలో కూడా మళ్ళీ తిరిగి వీళ్ళ గురించి మనం చూస్తామన్నట్టు అంటే లక్ష నలభై నాలుగు వేల మందికి బోధలో ఏడు అంటే సంపూర్ణమైన జీవితం సమాప్తమైన జీవితం ఎనిమిది అంటే కొత్త అనుభవం నూతన అనుభవం అర్థం ఆత్మీయ సత్తులు నంబర్స్ కి అట్లనే ఏడవ అధ్యాయం అంతా లక్ష మందికి వారి జీవన విధానాన్ని బట్టి తర్వాత గొప్ప జనసమూహము లాస్ట్ కి పలులోకంకి వస్తారన్న ప్రతి ఎవరికి వీళ్ళు వస్తారు పలు రాజ్యాంగ కానీ లక్ష నలభై నాలుగు వేల మంది మటుకు ప్రతి రోజు ఆయన సన్నిధిలో నివసిస్తూనే ఉంటారు అది ఎట్లా సాధ్యం అంటే ఎగస్ రాష్ట్ర రెండవ దామం ఆరో సమయం అక్కడ వీరు ప్రభుత్వం పాటు అక్కడ సింహాసనం మీద కూర్చొని అతనికి సంభాషిస్తున్నారు ప్రతి రోజు తర్వాత వాళ్ళకి వచ్చి భూమిగా అనేక పనులు చేస్తాం నేచరికలను పట్టు కాబట్టి ఆయనతో పాటు సమంగా కూర్చున్నట్టే ఎంత పరిశుభ్రంగా కూడా ఊహించుకోండి ఎంత అపవిత్ర ఉన్నాడు కదా ఎందుకంటే అడిగి నుంచి తర్వాత ఎనిమిదవ అధ్యాయంలో ఏడవ ముద్ర ఎనిమిది అధ్యాయంలో ఏడవ ముద్రకు సంబంధ సంబంధించిన విషయాలు సమాప్తమైనదన్న విషయం కూడా చూస్తాము తర్వాత తర్వాత మొదటి నాలుగు బూరల తీర్పులు అక్కడ తీసుకుంటాం ట్రంప్ జడ్జిమెంట్స్ అంటే ఇంగ్లీష్ లో అయితే ఎనిమిదో ధ్యానం రెండు అంశంలో ఒకటి ఏడవ ముద్రకు సంబంధించింది దాని తర్వాత నాలుగు మొదటి నాలుగు బూరల శబ్దాలకు సంబంధించి లేకపోతే నాలుగు బూరల తీర్పులకు సంబంధించింది అంటే సీల్ ఓపెన్ చేస్తే ఎటువంటి శిష్యూ అయిపోతుంది అంటే ఒక సీల్ ఓపెనింగ్ ఒక వార్నింగ్ అవకాశం తర్వాత ట్రంపెట్స్ అంటే లేక బూరలు కుదర మొదటి బూర వదిినప్పుడు ఎటువంటి తీర్పు ఈ లోకానికి జరగబోతుంది రెండవ గూడెం మూడవ గూరెం నాలుగో గూడెం ఐదు ఆరు వరకు తర్వాత ఏడు అంటే సమాప్తం ఏడవ గూర సమాప్తం అంటే పర్లోకంలో అంత నిశబ్దం పాటలు లేవు వైద్యాలు వాయించేవారు లేరు అని చూస్తామన్నమాట కాబట్టి ఆ మొదటి నాలుగు బూరలు వచ్చినప్పుడు ఈ లోకం మీదకి ఎటువంటి శ్రమ రాబోతుంది అనేది హెచ్చరికలాగా మనం చూస్తాం అవి కూడా చాలా డీటెయిల్ రికార్డింగ్స్ ఉంటాయి తర్వాత పదవ అధ్యాయంకి వచ్చినప్పటికీ సారీ తొమ్మిదవ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఐదవ బూర ఆరవ బూర ఊగినప్పుడు దేవుడు తల్లి ఎటువంటి తెగుళ్ళు ఈ లోకం మీద పడతాయి కృష్ణుని నుంచి ఎటువంటి రోగాలు ఈ లోకం మీదకి వస్తాయి ఎవడు రోగాలు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి అవి నరకం నుంచి వస్తాయి ఎందుకంటే నేను నరకం తీసుకోవడానికి కానీ ఈ రోగాలు నీ మీద ఎందుకు పని చేయవంటే నువ్వు వరకు ఆత్మక్షత కరగబడ్డవాడు నువ్వు అగ్ని జ్వాల తయారైనవు టేబుల్ పత్రిక మూడు కగ్ దిమేడవసం అనిపిస్తాం మనం అగ్ని జ్వాల తయారైతే ఎటువంటి టేబుల్ని దీనికి కోవిడ్ కానీ కోవిడ్ ఇంపాసిబుల్ అన్నట్టు అది నీనికి అన్నట్టు ఎప్పుడు నువ్వు అగ్ని జ్వాల తయారైంటే ఈ యొక్క పథకాన జీవితంగా ఉండి చల్లబడ్డ జీవితము అగ్ని ఆరిపోతే అన్ని నీ దేలు తెచ్చేస్తే ఇవ్వగలవు కాబట్టి ఏమన్నా పోయినా పోకపోయినా పర్లేదు కానీ అగ్ని మట్టుకు మన జీవితం నుంచి పోగలం ఏ రోజైతే నీ జీవితంలో అనిపోతుందో నీ సేవ అక్కడికి ఎండ్ అయిపోతుంది కాబట్టి నువ్వేం చేయాల అగ్ని ఆరిపోకుండా నీకున్న బుగ్గి మీద నూనె పోస్తా ఉండాలా ఆ బుగ్గి ఆరిపోకుండా నూనె పోస్తా ఉండాలా అన్న విషయం మనం నేర్చుకుంటాం తొమ్మిదవ అధ్యాయంలో మనం ముందు చూస్తామంటే ఐదవ ముద్ర ఆరవ ముద్ర ఇప్పినప్పుడు ఏం జరుగుతుంది అనేది ముందు చూస్తాం ఎటువంటి తీర్పులు ఉంటాయి చాలా మంది గుర్తుందరూ ఐదవ బూరలో ఎన్ని నెలల శ్రమలు ఐదవ బూరలో బహు భయంకరమైన శ్రమ ఉంటుంది అన్నట్టు మనుషులకి కేసు సమంత రక్షణ స్వీకరించక ఆ లేక బయటికి దేవుడి బిడల్లా కనిపిస్తారు కానీ ఎన్నో పద కపటంతో జీవించిన వాళ్ళు బయట దేని కొరకు లాభం కొరకు వాళ్ళకి చెప్పుకోవడానికి కొరకు లేక పుట్టుకతోని క్రైస్తని చెప్పుకోవడానికి కొరకు ఉంటారు కానీ వాళ్ళు నిజంగా వారి మీద అనేకమైన నిందలు వైనా అన్యాబద్ధాలు అంతగా మోసంతో ఉన్నవాళ్ళు కాబట్టి ఆ ఐదవ పొగను ఆరు నెలలు అనుకుంటున్నా భయంకరమైన శిక్ష ఉంటుంది కదా శ్రమలుంటాయి తర్వాత ఐదు ఐదవ ఆరవ బూడకు వచ్చేటప్పటికీ మరణకాండ ప్రపంచమంతట ఆరవ బూరలో మరణం అన్నట్టు సైతానికి మరణం మీద అంటే వాడు చంపేటట్లు మనుషులని అంటే వాడు దేవుని యొక్క తీర్పులని అమలు పరచడంలో నేను ఎప్పుడు గ్రహిస్తూ ఉంటాను సైతానికి సంబంధించి పదవ అద్దెకి వచ్చేటప్పటికీ వ్యూహాన్ని సంబంధించిన విషయానికి మనం చూస్తా అంటాము అతనికి ఎటువంటి ఏమంటాము మిషన్ ఎటువంటి పరిచర్య కొరకు అంటే మనం అనుకుంటాం కళ్ళు వాడు పద్మాస ద్వీపంలో ఆ కాంతన అగ్నిలో వేయించబడిన వాడు అట్లా కళ్ళు ఆయన అటువంటి ఆ పద్మాసు అన్ని విషసర్పాలు ఉంటాయి అటువంటి ద్వీపంలో పడేసేది చచ్చిపోతారులే ఎంత కాల్చినా చాలా వీడు ఎంత అగ్ని పెట్టినా చావలేదు ఎంత కొట్టినా చావలేదు కాబట్టి అక్కడ పడేస్తావే సర్పాన్ని కలిస్తే చచ్చిపోతాను అనుకుంటారు కానీ సర్పాలు ఏవి అండి అనలేకపోయినాయి పైగా పద్మ సుదీపంలో ఆత్మ పరామర్శ కలిగిపోయినాయన పై పడబడిన ఉంది అక్కడ వాక్యం రెండో అధ్యాయం కానీ మూడో పనులకరికి కొనిపోబడింటూ అక్కడ ఈ దేశాన్ని భూమి ఏం జరగబోతున్నాయి పదకొండవ అధ్యాయం వచ్చేప్పటికీ ఇద్దరు సాక్షులు అన్న అంశము ఓ చాలా దీర్ఘకాలంగా ఉంటుంది నేను అనుకుంటా ట్వంటీ థర్టీ కంటనే మేము జ్ఞాపకం లేదు ఇద్దరు సాక్షులు ఎవరు అని చూపించిన వీళ్ళందరూ గొప్పవచన సమూహము అని నేను ఇద్దరు సాక్షులు వీరి దగ్గర శక్తి ఉన్నా కానీ ఏం చేయలేదు వీళ్ళు వీరి దగ్గర ఆకాశం నుంచి మంటలు మంట వచ్చిలాగా వాళ్ళ మాట పలుకుతే అగ్ని రావాలపై నుంచి అటువంటి శక్తి ఉన్నా అటువంటి తలాంత ఉన్నా అవి కూడా వాడలేదు వాళ్ళని ముందు చేసినటువంటి అద్భుతాలు వీళ్ళు కూడా చేయగలరని ఉంది కానీ చేయలేదు తర్వాత ఘట సర్పము ఎట్లా చంపింది అని మనం అక్కడ చూస్తాం అంటే ప్రపంచంలో ఉన్న గొప్ప జన సమూహము అంటే సగం సత్యము సగం అబద్ధంలో ఉండేవారు అందరూ ఏ రీతిగా మరణిస్తారు సైతాన్ని చేట్లని మనం చూస్తాం ఎందుకంటే ఆరవ బూరలో సైతానికి దేవుడు అధికారం ఇచ్చింది మరణం మీద అంతవరకు ఇవ్వాలి కాబట్టి అధ్యాయంలో ఇద్దరు సాక్షులు తర్వాత ఏడవ బూర అంటే ముగింపు అది పర్లోపంగా అంత మనుషని ఏడవానికి ఏంటంటే ఇద్దరు సాక్షులు చసిపోతారు అక్కడ అంటే వీళ్ళంతా గొప్ప జనం ప్రపంచాత్తు ఏర్పరచబడ్డవాళ్ళు వీళ్ళందరూ చంద్రుడు మరణిస్తారంటే వాళ్ళు వాళ్ళ దగ్గర వరాలుండి కూడా ఉండలేకపోయారు చూపిస్తున్నారు రికార్డ్స్ లో ఆయన కొరకు ఏ రీతిగా సాక్ష్యంగా ఉండలేకపోయారు చివరికి సాక్షులుగా ఉంటూ మరణిస్తున్నారు సాక్ష్యం చెప్పే టైంలో వారి మెడల మీద కత్తులు ఉంటాయన్న విషయాన్ని నేను చూపించిన రోజు ఇక్కడ ఇస్తాను తర్వాత ఏడవ పూర ఊరినప్పుడు ఇనుక రాజ్యాలన్నీ మన దేవుడి రాజ్యం లగునని విషయాన్ని మనం అర్పిస్తా ఉన్నాం ముఖ్యమే మూడు మూడు అంశాలు ఈ అధ్యాయంలో మొదటిదిగా ఇద్దరు సాక్షులు సంబంధించిన బోధ రెండవదిగా ఏడవ పూర సంబంధించిన బోధ చివరిగా దేని రాజ్యము బయలుపరచబడడం ప్రకటించబడడం అంటే ఇంక మీదట భూలోకొక రాజ్యాలు అంటే దేవుని రాజ్యాలు అవుతాయి అన్న విషయాన్ని అక్కడ గెలిపిస్తా ఉన్నాయి దాని తర్వాత రీసెంట్ గా నేను చూసినాను అధ్యాయం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఆరణ్యంలోని స్త్రీ లేక సూర్యుని ధరించుకున్న స్త్రీ అన్న అంశం గురించి మేము గమనించినాం ఎవరు స్త్రీ అంటే సూర్యుని ధరించుకునే స్త్రీ ఎవరంటే లక్ష నలభై నాలుగు వేల మంది ఎందుకంటే వీళ్ళు నీతి సూర్యుని ధరించుకున్న వాళ్ళు అన్నట్టు మీరు ఈ లేదు మీరు అని తన కాళ్ళ దగ్గర చెన్నేడు నక్షత్రం విన్నట్టు మనం చూసినాం ఇవి కాళద గ్రహించే తలాంత్ ఉన్న క్రైస్తవుడు వీళ్ళు అని చెప్పించి నేను వీళ్ళు క్రైస్తవం చెప్పుకోరు ఆత్మీయ విశాలని చెప్పుకుంటారు ఆత్మీయ వీళ్ళు కాబట్టి పరుణాధ్యాయంలో సూర్యుని ధరించుకున్న స్త్రీ ప్రసవ వేదన పడుతున్న స్త్రీ కేసు ప్రభుని అనేక జీవితాలలో ప్రసవించే స్త్రీ లాగంట కనిపిస్తుంది కాబట్టి సేవ పరిచయా అంటే ప్రసరించే స్త్రీకి సాగు విషయం ఏసూ అనేకల జీవితంలో ప్రసవించకపోతే నువ్వు గొడ్రాలవ్వు అంటే గొప్ప జన సమూహము గొడ్రాలన్నట్టు వాళ్ళు ఎప్పుడు శువార్త ప్రకటించారు ఎవరిని ప్రవేశ నడిపించారు ఆయన కానీ దని వారి మిడల మీద కత్తులుంటే చివరికి అప్పుడు వారి పస్తాగ వారి పాపాలు ఒప్పుకొని అప్పుడు మహాశమలలో గొరకన రక్తంలో వాళ్ళ వస్త్రాలు ఉత్తుకున్నాడు అంటే శమల రక్తాన్ని కాచి ప్రాణాలు విడిచిన వాళ్ళు అన్నట్టు కాబట్టి ఈ స్త్రీని చంపడానికి ఘట సర్పము పరిణాదంలాగా పరిచయం చేయబడుతుంటది అంటే సైతం వాడు ఆకాశంలో ఘట సర్పం లాగా భూమి మీద గొప్ప అదేంటి సర్పంలాగా కుప్పిగల సర్పంలాగా తర్వాత నీళ్లలో మకరంలాగా లేక లెవాయతనంట మకరంలా కనిపిస్తూంటాడు అయితే పర్లోకంలో యుద్ధము అన్న అంశంతో ఈ పండివాద్యం ముగిసే అన్నట్టు లూసిఫరు మన ముఖ్యాన్ని అని చెప్పబడతారు కానీ మనం దాన్ని చేసిన స్థితిలో ఆ యుద్ధం చేసేవాళ్ళం మనని లక్ష మంది యుద్ధశ్వరులనట్టు వీళ్ళు వీళ్ళు ఆకాశంలో ఉండే ఆ ప్రధానలు పురాత్మ సమూహాలతోనే యుద్ధాలు చేసి కోరడేవాళ్ళు కాబట్టి లక్షల అనుబంధాలు సేవల సేవకుల జీవితాన్ని ఒక కష్టంతో కూడిన జీవితం ఎందుకంటే వీళ్ళు కావలి కాసేవారు అని కొన్ని రికార్డ్స్ చూపించిన లాంగ్ రికార్డ్స్ వీళ్ళు ఎప్పుడు ప్రతి కుటుంబంలో ఒక ఒక వ్యక్తి ఆ కుటుంబానికి విమోచకం లాగది కూడా ఏర్పరచుకుంటే విధానం ప్రతి కుటుంబంలో మనం పరిణిపోతులు జీవితాన్ని చేసినట్టు నేర్చుకుంటున్నాం పన్నెండు గోడ్లలో ఆ యూధ విమోచకుండా కనిపిస్తూ ఉంటాడు మనుషులకు కొద్దిసారి కన్ఫ్యూజన్ ఏంటంటే ఆ పేస్థితిలో యోసెపు కదా అంటే యోసెపు కదా తగిన పదకొండు మందిని కరువు కాలంలో బ్రతికింపజేసింది అవును కదా కరెక్ట్ కదంట కానీ యూదాని యోసెప్ని బ్రతికింపజేసింది అదే జ్యూటి సెక్పాటింగ్స్ లో మన జీవితంలో కూడా అంటే మన కుటుంబాలలో కూడా ఒక్క వ్యక్తి ఉంటాడు ఆ కుటుంబానికి అంత కావాలి వాడిలా ఆ కుటుంబానికి వచ్చే నుంచి వాడిని బయటకు తీసుకు ఉంటాడు ప్రతి కుటుంబంలో ఒకడు ఉంటాడు అది ఒకవేళ కుటుంబంలో నువ్వు ఉండవేమో పరిశీలించుకో ఉంటే మటుకు నువ్వు ఈ గుంటలో ఉండవాణి కాబట్టి ఈ సైతాన్ని ప్రతి కుటుంబీకులని వాడు అటాక్ చేయకముందు మన దాకే చేసి వస్తుంది అంటే కావలి వారిని అటాక్ చేయాలి ఎందుకంటే కావలి వారిని అటాక్ చేస్తే వాడు హెచ్చరించాడు కాబట్టి ఆ యొక్క పఠన మీద పడి వాడిని అందరినీ సమ్మున్న నాశనం చేసి వాడు దాన్ని శత్రువులు కాబట్టి సైతాన్యుడు నీ కుటుంబం మీద అటాక్ చేయాలంటే ఫస్ట్ నిన్ను అటాక్ చేయాలి వాడు ఎందుకంటే నువ్వు కావలివాడు కాబట్టి నీ కుటుంబానికి కాబట్టి కాబట్టి నువ్వేం చేయాలా కావలివాడు బహు జాగ్రత్తగా మేల్కొనాలి వాడు నిద్రపోడు వాడు ఎక్కువ నిద్రపోడు ఆ కోట మీద పెరుగుతూ ఉంటాడు దీవారాధన లేకుంటే కోదు ఆ దాన్ని ఏమంటారు కావలి కోట అంటారు ఆ కావలి కోటలో నిలబడి ఉంటాడు ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు దూరం నుంచి ఎవరు శత్రువులు నుంచి అరుస్తాడు పెద్ద కేకలు వేసి శత్రువులు వస్తున్నారని కూరలు వండుతూ ఉంటాడు అప్పుడు రాజు సైన్యం సిద్ధమంది ఇద్దరికి వెళ్ళి వాళ్ళని వాళ్ళ పెడుతుంటాయి లేకపోతే వాళ్ళు కావలేవాడు అలసి పేరు నిద్రపోతేనేది శత్రులు అమాంతంగా వచ్చి ఆ దేశాన్ని ముట్టడి వేసి వాళ్ళందరినీ నాశనం చేస్తూ సమూలంగా నిర్మూలించి నేను అట్లనే నీ కుటుంబానికి నువ్వు కావలి వాడివి లక్షా మంది కావలివాడు నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు నిన్ను వాడు నీ నీ దగ్గరికి రావాలందుకే వాడు నిన్ను నాటి అటే నీ కుటుంబీకులని ఫస్ట్ అటాక్ చేయకముందు నీ ఎక్కువస్తారు వాడు నిన్ను వీక్ చేయడానికి నువ్వు వీక్ చేసినవు నువ్వు వీక్ అనే వనుకో నువ్వు ప్రార్థన మారిన వనుకో నీ పిల్లలను నీ భార్యను నీ భర్తనే కొట్టేసిపోతారు వాడు రోగా కాబట్టి మనం నీ సత్యం గ్రహించి ఏం చేయాలి తెలుసా కావాలి వాడు నిద్రపోవక ఎక్కువ ప్రార్థనలో నేర్కొనాలని శత్రువు కుటుంబికులని ముట్టనీయకుండా నీ పిల్లలు నీ కుటుంబాన్ని నువ్వు విమోచించుకోవాలా అది మీ బాధ్యత బాధ్యత వారికి రక్షణ సందేశం ప్రకటించేది కూడా మీరు మొహమాట పడకుండా రక్త సంబంధీలు సువార్థ చెప్పాలంటే చాలా కష్టం మీకు తెలుసా బయట వారికి సునీసంగా చెప్పొచ్చు మరి విశేషంగా ఆదివారం పులిపెట్టి మీద ఎక్కి చెప్పడం ఇంకా సునీసం ఈజీ చావ్వ కానీ రక్షణ అనుభవం లేని వారికి సువార్థ చెప్పడం చాలా కష్టం ఎందుకంటే అందులో ఉండేది మరి మూర్ఖపు ఆత్మలు అన్నట్టు ద్వేషపు ఆత్మలు అన్నట్టు ఇన్ని సంవత్సరాల నుంచి నేను దీంట్లో ఉన్నాను నన్ను ఎట్లానే ఉంది దీని నుంచి పాము అధ్యాయంలో స్త్రీ సూర్యుని తెలుసుకున్న స్త్రీ ప్రసవడుకున్న స్త్రీ తర్వాత ఆయనను చంపడానికి ఘట్టసరపం ఎంతగానో ప్రయత్నించిండు దేవుడు ఆయనకి రెక్కలించాడు ఆయన మటుకు ప్రసవించింది మగ శిశువులు ఉపమాన రీతిగా ఈ మొగ శిశువు ఎవరంటే లక్ష నాలుగు గొప్ప జన సమూహం ఈ గొప్ప జన సమూహాన్ని ప్రసవించే వాళ్ళు వీళ్ళు అంటే మన సేవ అట్లా ఉంటుంది అన్నట్టు మతపరమైన జీవితం నుంచి మనుషులు బయటకి లాక్కొచ్చే సేవ పరచలే లక్షా నలభై నాలుగు వీరు ప్రకటించినప్పుడు వీరికి సకలం గ్రహించి మతపరమైన జీవితం నుంచి బయటకు వచ్చి మనల్ని వెంబడిస్తూ ఉంటారు ఎందుకంటే మనం వెంబడిస్తే గొడతలేం కదా క్రమేణ ఈ గొప్ప జనము లక్షల అనుభవాల మారాలా అదే మన ప్రయాసం మనం ఇంతగా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంకేవీ ప్రయా పడుతున్న ప్రయాసం ఏం ఒక్కటే ఏంటంటే నీకు ఇవన్నీ సత్యాలు తెలుసు బైబిల్లో ఉన్న ప్రవచనాలన్నింటినీ మనం బహు జాగ్రత్తగా నేర్చుకునే వాళ్ళం పరిశీలించి మన జీవితాలు సరి చేసుకొని నిష్కలంకంగానే సమయం కానీ మన దగ్గర నుంచి ఒకటే పని ఏంటంటే ఒకటేమో టూ ఫోల్డ్ పని అంటారు దానికి ఒకటేమో లోపలు ఉన్న గొర్రెలకి రెండవది బయట ఉన్న గొర్రెలకి నీ చెప్పవాలి అవి ఇంకా వాటిని ఏదైతే చూపించినా నీకు ఓర్పు సాధనం కలిగి శువ ప్రదేశాన్ని నేర్చుకోవాలి సిగ్గు కొట్టి కొడతారో తిడతారో ఈ భయాన్ని నీకు వివరించు తర్వాత ఏం జరిగింది ఈ ఘట ఆ స్త్రీని ఏం చేయలేక ఆకాశం మీద ఉన్న నక్షత్రాలన్నిటిని తన తోకతో ఈడ్చి క్రింద పడేసినట్టు మనం చూసినాం కాబట్టి ఊహించుకోవాలి తన తోకతో ఆ నక్షత్రాలను ఎట్లా ఈడ్చి పడేయగలుగుతుంది ఇది ప్రకృతి సహజంగా జరిగేది కదా ఎట్లా సాధ్యం ఇది చెప్పండి ఎవరు కాబట్టి ఈ గొప్ప జన సమూహము లేక బయటికి సేవకులా ఆకాశ నక్షత్రం వాళ్ళే ఉంటారు కానీ దృష్టికి దొరికే వాళ్ళు మీరు అంటే వీళ్ళలో ఏదో కపటము వీళ్ళలో ఏదో మోసం ఉంటుంది అన్నట్టు బయటికి భక్తి దాని శక్తిని ఆశ్రయించిన వారు మీరు అందరు ఆకాశ నక్షత్రం మేలు గెలుగుతూనే ఉన్నారు కానీ బుద్ధిమంతుల లాగా ఎవరిని కదా తిప్పలేదు దేవుట దేవుట దేవుటకు తిప్పాలంటే తిప్పేవాళ్ళు వాడు ఆకాశ ఆకాశ నక్షత్రం వెలిపితే అక్కడ ఉండగలరు మెలవకపోతే వాటి దొరుకుతుంది వాడి తోకతోని ఈచి వాళ్ళందరినీ కింద పడేస్తుంటారు అంటే నేను గొప్ప గొప్ప సేవకులు పడిపోయినా ఎంతో మంది మనం మన కాలంలో మంచి మంచి భక్తులు ఆ ఇంకా వాళ్ళ పబ్లిక్ మీటింగ్స్ లేవు ఒకప్పుడు ఉంటే ఇప్పుడు లేవు వాళ్ళే ఇప్పుడు ఎంతో గొప్ప గొప్ప సేవకుల సంబంధించిన పుస్తకాలు ఏం చదివినా నేర్చుకో తెలుసు తెలుసా ఈ గొప్ప గొప్ప దైవజనులు ఎటువంటి రోగాలను స్వస్థపరిచినో అదే రోగాలతో వాళ్ళు మరణించినట్టు చూసినే నాకు అది బహు ఆశ్చర్యం అనిపిస్తుంది లైఫ్ లో ప్రభు నాకు ఎంత చుట్టూ వచ్చినా నేను ఎంత జీవించాలి ఏ రోగాలను వెలగొట్టినరో ఏ రోగాల నుంచి మనుషులకు స్వస్థత ప్రకటించరో అవే రోగాలతో వాళ్ళు నేను చేసిన గతంలో ఒక హండ్రెడ్ ఇయర్స్ గొప్ప గొప్ప ప్రయోజన సమస్య పుస్తకం జరిగినప్పుడు కాబట్టి ప్రభు నేను జీవించాలి నిన్న రహితం ఆకాశ నక్షత్రం వల్ల ఎట్లా నిలవాల నేను బుద్ధిమంతుడుగా అనేకలను ఎట్లా నేను తి త్రిపుతనే కాని నేను ఆకాశ నక్షత్రం వరే ఎలగలేదు లేకపోతే వాడికి చెప్తే వాడి కింద కాబట్టి తర్వాత ఏం జరిగింది ఆ మగ శిష్యుని వెంట పరిగెత్తి వేడు చంపడానికి తన నోరు తెరిచి జలము కక్కిండు కానీ ఆ ప్రవాహానికి స్త్రీ ప్రసవించిన కుమారుడు ఒక శిష్యువు కొట్టుకొని పెట్టేటట్టు మనం చూస్తాం అక్కడ గొప్ప జల సమూహము ఈ లోకంలో అంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న గొప్ప జలము క్రైస్తవులు ఆ జల కొట్టుకొని పోతున్నారు అది ఒక నది అని నేను రికార్డింగ్స్ లో ఎందుకంటే ఆ రోజుల్లో గంటలు వీటిని ధ్యానించి అందుకు సంపూర్ణంగా నానబెట్టడం కాబట్టి నాకు నోటికి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటే అందరం అట్లా తయారు కావాలా ఎందుకో తెలుసా ఏ పాస్టర్ కూడా చూడకుండా నా ప్రేణంగా నేను చెప్పలేడు ఏ పాస్టర్ చెప్పలేడు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తాను వాళ్ళ దగ్గర పుస్తకాలు అంటే పేపర్ ఉంటాయి పుస్తకం నేర్పాలని నేను మీకు ఇక్కడ ఏ పుస్తకం లేదా కాదు అట్లా వాక్యంలో నానబడాల జీవితాలు కాలం ముగించుకోకముంది ఈ ముద్రలన్నిటి దాని కాలంలో ముద్రించినట్లు మనం చూస్తాం వీటన్నిటిని ముద్రించే దానియాలు ఎందుకంటే ఈ కాలం సంబంధించిన కాదు ఒక తరం వీటిని అవుతున్నారు మన కాలంలో మన ప్రభువు గొర్రీ వరింత వడిన గొడపిల్ల తండ్రి చేతుల నుంచి తీసుకుని ముద్రలు విప్పి నీకు నాకు భద్రపరిచి ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది అని అంతంగా విశదీకరించి పుస్తకంలో రాస్తే ఎవరు చదవడం ఎవరు ప్రకటించాడు ఈ పుస్తకాన్ని మనం నేర్చుకోవాలి తప్పన నాకు తప్పన ఎన్ని సంవత్సరం నుంచి తెలుసా నేను చెప్తే ఆశాను నుంచి చదువుతున్నాను ఆశ ఇంకా చదవాలి ఇంకా నేర్చుకోవాలి ఎందుకంటే హండ్రెడ్ నేను ఏ వాక్యాలు కూడా విశదీకరించలేదు నాకు ఏవైతే పయనపరచబడ్డాయో అవే విశ్రీకరించిన ఇంకా చాలా నడ విశదీకరించలేదు మీరు గమనించలేదు నాకు తెలియదు కానీ నేను వాటిని ఊగిస్తున్నా పదకొండు పన్నెండవ అధ్యాయంలో మనం చూసినట్లు గటసర్పము గొప్ప జనంతోని యుద్ధం చేయడము వాళ్ళందరినీ కూడగొట్టడము వాళ్ళందరూ అర్థ సాక్షిగా మనం చేస్తున్నట్టుంది పర్లోకంలో యుద్ధం అని ఒక పాట రాసిన అంటే లూసిఫర్ అక్కడ ఆరంభించిన యుద్ధము ఇంకా పరలోకంలో నడుస్తూనే ఉందని చెప్పి వాడు పడిపోయిండు కానీ వాడితో పాటు అనుచరులు వాడి అనుచరులు ఎంతమంది పడిపోయింది ఇప్పటికి ఇంకా పరలోకం అంటే ఆకాశం పైన ఆకాశ సమూహం అది చీకటి శక్తుల సమూహం అని దశ రాష్ట్రపత్రిక ఆడవ అధ్యాయంలో పావులు చేస్తాడు అక్కడి నుంచి పడిపోయి తిరిగి పోవాలని ప్రయత్నిస్తున్నాయి పోలేకపోతున్నాయి కాబట్టి పోయేవాడు నువ్వు నిన్ను పోనేకుండా అక్కడ అడ్డగించినాయి ఆకాశంలో నువ్వు వాటిని దాటుకొని పోవాలి కానీ నువ్వు భయపడానికి వీలు ఎందుకంటే అదే సింహాస పత్రికలో మనం చూస్తాను రెండవ అధ్యాయంలో దేవుడు మీరు మిమ్మల్ని దేవుడు రక్షించుకొని అక్కడ కూర్చుని పెట్టండి సింహాసనాల అంటే నువ్వు సైతా శక్తుల మీద అధికారం పొందుకొని నిలబడ్డావు కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు నువ్వు ఏ రోగాన్ని గటించినా అది వెచ్చిపెట్టి పోవాలా ఏ మంత్రాన్ని గడించినా ఏ దగ్గరని గటించినా అది వెచ్చిపెట్టి పోవాలి చెప్పాలా నేను ఆకాశవాసిని నేను ఆకాశంలో సింహాసం వేసుకున్నా నువ్వు కింద ఉండవు నా కింద అంటే నా అధికారం కింద నేను చెప్పినట్టు వినాల్సిందే వాటికి తెలుసు న్యాయ విధులు న్యాయబద్ధంగా ప్రోటోకాల్స్ అంటాం ఇంగ్లీష్ ఈ ప్రోటోకాల్స్ అంటే రూల్స్ అంటాం ఈ రూల్స్ ప్రకారంగా అవి నీ మాట వినాల్సిందే ఎందుకంటే నువ్వు ఆకాశవాసులు కాదు ఇది కానీ అగ్ని ఉంటుంది కాబట్టి వింటే అవి పట్టణం పదమూడవార్థిం కష్టపడికి అక్కడి నుంచి గొప్ప జనసూహం వెంట ఎందుకంటే అది తన నోట్లో నుంచి గొప్ప ప్రవాహాన్ని కక్కింది అది ఈ లోకం అంతా పోతేనే ఉండొచ్చు అందులో అబద్ధ బోధాలు అబద్ధ దర్శనాలు మాయము తంత్రాలు మోసాలు అన్ని దగా కుట్రాలు అన్నీ ఉంటాయి ఆ నీళ్ళగా వాటిని ఎవడు తాగుతున్నాడో ఎవడు ఎక్కడ పోయింటాడో ఆ పద బోధలు వాడంతా వాడి ముద్ర ఆరు ఆరు ఆరు నెల నుంచి మనం ధ్యాస్తారు వాడి బోధలకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ మోసపోయిన వాళ్ళు అక్కడ పదమూడు అందంలో వాడు బహాటంగా బయటికి రావడం మృగం మృగానికి సంబంధించిన బోధ మనము దీర్ఘంగా చూసినాం తర్వాత ఈ యొక్క మృగము దాని తర్వాత అబద్ధ ప్రవక్త ఈ రెండు అంశములు పదమూడవ జనం మనం చూసినాం దీర్ఘంగా ఎవరు దాన్ని ఇవన్నీ సైకానికి సంబంధించింది అని నేను చూపించిన ఒకటే అని చెప్పించిన తర్వాత పద్నాలుగోధి వచ్చేప్పటికీ మనల్ని లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన బోధ స్టార్ట్ అవుతుంది ఇందులో తిరిగి లక్ష నలభై మందిని చూస్తా ఉంటాము వారి పరిచయం ఎట్లా ఉంటది అని చూపిస్తామంటే దేవుడు తర్వాత చివరి ఆ వార్నింగ్ మనకు అక్కడ అలకరించబడింది అంటే ప్రీతిగా ఆయన తీర్పు నిలబోతున్నాయి అనేది పద్నాలుగో అధ్యయనం చెప్పబడింది తర్వాత పదిహేనవ అధ్యాయం నుంచి ఆ తీర్పులు ఆరంభమైతాయి పదిహేనవ అధ్యాయం నుంచి దేవుని తీర్పులు ఆరంభమవుతా ఈ లోకం మీద వాటిని సిద్ధపరుస్తూ ఆయన ఎటువంటి తెగుళ్ళు రాబోతున్నాయి ఈ లోకంలోకి అని వాటి అన్నింటిని తెగులని సీరియల్ గా రెడీ చేసి పెట్టినట్టు మనం చూస్తాం పదిహేను అధ్యాయంలో పదహారు అధ్యాయంలో ఏడు పాత్రలు ఏడు పాత్రల తీర్పులు అని మనం జరించినాం అంటే దేవుతలు ఈ ఏడు పాత్రలు పట్టుకున్నారు ఒక్కొక్క పాత్ర భూమి మీద వేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది తీర్పులు చూస్తాము ముద్రలు కూడా చూస్తాము ముద్ర విప్పినప్పుడు మొదటి ముద్ర ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని మొదటి బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది దాని తర్వాత మొదటి పాత్ర భూమి మీద పడవేయబడ్డపుడు ఏం జరుగుతుంది అవన్నీ కరెక్ట్ గా ఒకవారి అంటే మొదటి గూరకి మొదటి ముద్రకి మొదటి పాత్రకి ఏం సంబంధం ఉండదు అటు ఇటు అటు ఇటు జరుగుతుంటే మొదటి గూరె టైంలకి రెండవ పా మొదటి ముద్ర విప్పినప్పుడు రెండవ ముద్ర రెండవ గూడానా లేక మొదటి పాత్రనా ఇవి అన్ని నేను ఒక చాలా సిస్టమేటిక్ గా రికార్డింగ్స్ లో చూపించాను నేను వాటి అన్నిటి సేకరించలేను ఒప్పికుంటే మీరు డౌన్లోడ్ చేసుకుని నేనండి అక్కడికి అధ్యాయం అయిపోతుంది మనవత ఈ తల ఈ కొద్ది కాలంలోనే చూసినాము ప్రధానంగా అధ్యాయంలో మహాబబ్లుడికి తీర్పు ఇది మతపరమైన జీవితము మరియు ఆ మహాబబ్లను ఒక స్త్రీ లాగా మనం చూస్తూ ఉంటాం కదా పద్దెనిమిదవ అధ్యయనం చేసే పడికి మహాబబులను కూలేను కూలేను అన్న అంశం గురించి మనం దీనిగా గమనించినాం రీసెంట్ నిర్వాత పంతొమ్మిదవ అధ్యయనం చేసే పడికి ఆయన ఏ రీతి ఈ లోకంకి రాబోతున్నాడు ముందు మహాబాబులోనైనా ఆ యొక్క మర్మమైన స్థితికి ఎటువంటి దుస్థితి పట్టింది ఆయన ఎట్లా శిక్షించేడు మతపరమైన జీవితాన్ని అని తర్వాత పంతొమ్మిది అధ్యయనం చేస్తున్నాము ఆయన తిరిగి రావడం తర్వాత ఆయన తిరిగి వచ్చినప్పుడు పెళ్లి కుమార్తెతో ఆయన వివాహం అన్న అంశం గురించి మనం గమనించినాం తర్వాత మృగాన్ని ఎట్లా ఆయన ఓడించి ఓడించండు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం పంతొమ్మిది అండి దీనితో మనం దీర్ఘ చూసిన ఆ అధ్యయలేకపోతే ఇరవయవ అధ్యాయము ఆరంభంలో మనం ఉన్నాం ఈ ఇరవైవ అధ్యాయంలో ఆయన ఆయన పరిపాలన వెయ్యి సంవత్సరములు అని ఆరంభమైతుంది ఇరవై ఒక తేదీ మొదటి అంశం ఏంటంటే వెయ్యి సంవత్సరముల పరిపాలన దాని తర్వాత సాతానుడు కొంతకాలం విడుదల కొద్ది వాడు మళ్ళా తిరుగుపడుతున్నా చేస్తాడు అన్న అంశం దాని తర్వాత మూడవ అంశమే ధవలవర్ణ సింహాసనపు తీర్పు లేక గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటాను ఇంగ్లీష్ లో ధవలవర్ణ సింహాసనకు తీర్పు అన్న అంశం గురించి మనం ఇవ్వబోతున్నాం అంటే ఇవన్నీ మీరు ఎప్పుడు వినలే నాకు తెలుసు మన గ్రూప్ లో ఎప్పుడు మనం రికార్డుస్ చూడలేదు కానీ ఎక్కడో ఒకసారి మటుకు ఈ వెయ్యళ్ళ పరిపాలన నిజంగా వెయ్యాల పరిపాలన కాదని రుచు పరిచిన మన ఇంటర్నెట్ లో కామెంట్రీసే నిజంగా వెయ్యేళ్ళ పరిపాలన రాస్తారు చాలా మంది కానీ విశేషా వాయి క్లారిటీ లేదన్నా చెక్ చేస్తా వాయి సరిగా వినిపించలేదన్నా బ్రేక్ బ్రేక్ వస్తుంది పన్నెండు ఇరవై ఒకటవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ కృతాకర్షము క్రొత్త భూమి ఇవి నిజమైనయా నిజంగా కృతాకర్షము నిజంగా మన భూమి అంటే ఇంత పెద్ద భూమిని ఎట్లా నిర్మూలిస్తుంది దేవుడు నిర్మూలించి కొత్తగా ఎట్లా కాబట్టి ప్రకృతి సహజమైనయా లేకపోతే ఆత్మీయమైనయా అన్న విషయాలను మనకు గతంలో చూసినాము తిరిగి ఇవ్వబోతున్నాము తర్వాత పరమ ఎరుషులేను అన్న అంశాన్ని మనం ఇడబోతున్నాం ఆల్రెడీ చూసినాం గతంలో పరమయ్యశము పై కిందికి దిగొస్తుంది అయితే ర్యాప్చర్ బోధ లో క్రింది నుంచి పైకి పోతుంటే ఈ మందిరము పైనుంచి కిందికి వస్తుంది కాబట్టి ర్యాప్చర్ బోధకి ర్యాప్చర్ బోధని తిరిగి మనం చూడబోతున్న త్వరలో బైబుల్లో నిజంగా ర్యాప్చర్గా కాదు ఈ పారమయ రెస్ తన పెండి కుమారుని కొడుకు దిగొస్తుంది అంటే పొరలోకప్పుడు కదా రూమ్ మీదకి వస్తుంది మరి చర్చి పైకి పోతుంది అంటేనే చాలా మంది వాక్యాలలో బోధిస్తేప్పుడు ఎట్టబడే సంఘం ఎత్తబడే సంఘానికి నేను సిద్ధపరిచ ప్రభువాన్ని ప్రాంతం చేస్తారే కానీ ఈ పరమ యూని ఫ్రీ వస్తుంది వీడికి సంబంధించిన విషయాలు మనం విడబోతున్న పైన దాంతో చివరి అధ్యయనం ఇరవై అధ్యాయంలో ఆయన జీవజల నదులకు సంబంధించిన జీవజలి నదులకు సంబంధించిన పోదా నదికి సంబంధించిన పోదా తర్వాత చివరికి ఒక అవకాశం అన్నట్టు ఎట్లా ఉండబోతున్నారు మనుషులు ఎట్లా మీరు జీవించాలా అనేది చివరి అవకాశము తర్వాత ఆయన శాశ్వతంగా మన దగ్గరికి రావడం ఆయన భూమిని అడుగు పెడతాడు ఆయన శాశ్వతంగా మనతో పాటు ఉండబోతుంది మనము శాశ్వతంగా ఎంతో పాటు కాబట్టి ఇరవై రెండవ అధ్యాయం ఇంకా రెండో అధ్యాయాన్ని మనం ఇరవై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటి మనకు చాలా సార్లు కానీ సిస్టమేటిక్ గా చూస్తాను ఈసారి అటువంటి కృపా దేవుడు మనకు అర్పించాలని ప్రార్థం చేద్దాం కళ్ళు మూసుకోండి పరస దురవ తండ్రి సర్వణ దురవేవ మీకే వనాలు పెద్ద గట్లు అర్పించుకుంటున్నాం ఆయన ఇంత మాకు సైకిల్ ఉండి కాడమైన విషయాలు అన్నిటిని మర్చిస్తా ఉన్నారు తండ్రి వీటిని బహు విశేషంగా ఎంతో విశదీకరించి వీటన్నిటిని మీరు మాకు చూపించినారనైనా అది ముగిపో మాకు చేసినాం ఇరవై అధ్యాయంలోని అంశాలను మీరు చూడ చూస్తున్నైనా మీ కరుషాత్మని మాకు దయచేయండి వీటన్నిటిని గ్రహించి వీటిని బహు జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకొని గెరియన్లు కసి కంటే అన్న సాక్ష్యం విన్నారనైనా ఎందుకు అంటే ప్రతి వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి స్వీకరించు మేము కూడా అట్లనే జీవించాలా అటువంటి జీవితం వెంటనే వాళ్ళందరికీ అనుగ్రహించమని నాకు అనుగ్రహించారు రాత్రి మంత్రి ధర దయచేసి వేపు చేయపడ ఉన్నారు ఏసు క్రీస్తు పక్షుద్ధన ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభుత్వ ఏసుక్రీస్తు సమరంగా అడుగుతూ వాళ్ళందరికీ సదాకారాక మైట్